కీర్తన మూడు వందల నవ్వులకే కూటకు పూటకు పొల్లైపోవు కోటి విద్యులను కూటి కొరకే పోవు చాటువ మెలిగేటి శరీరికి తేటల ఆకలి తీరిన పిమ్మట పాటుకు పాటే బయలైపోవు మెరిసేటిదల్లా మెలుతుల కొరకే తెరల దేహముల జీవునికి అరమరపుల సుఖమందిన పిమ్మట మొరగకు మొరగే పోవు అన్ని చదువులను ఆతని కొరకే నన్నెరిగిన సుజ్ఞానికిని ఇన్నిట దాసునికి వెన్నెల మాయలు పోవు